జ్యేష్ఠరాజన్ బ్రహ్మణ బ్రహ్మణ స్ప ఆలస్ వన్మో సాగన శ్రీమహాకే నమ సదాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యం తాన్ వందే తురు పరంపరా ఓం ఆజ్యాయంతో మేము శ్రముఖోల్రియ సం్రహ్మోపనిషదం మారాకరణ్రహ్మ నిరాకరోత్కరస్పరాకరేష్ పరాత్మనియ పలశన్నా ప్రేమయ సంతో ఓం శాంతి శ్యాం పిశ్యా సదే సోమ్య ఇదమగ్ర ఆసీ ఏకమేవా ద్వితీయ తద్భైక ఆహు అసదేవాదమగ్ర ఆసీ सृष्टि की पूर्व यह जगत् सद्रूपमुगने सृष्टि तरह को सद्रूपंग సృష్టి ముందు కూడా సద్రూపము అయితే సృష్టికి ముందు సృష్టి తర్వాత తేడా ఏమిటి అంటే సృష్టికి ముందు అఖండ సత్ ఖండఖండాలుగా లేవు ఏకమేవాద్వితీయ సృష్టి తర్వాత ఖండఖండాలు అయిందా అంటే ఖండఖండాలు అవ్వలేదు ఖండఖండాలు అయినట్లు కనపడదు ఖండఖండాలు అయినట్లు కనపడడానికి హేతువేమిటి అంటే నామరూప సంస్కారములు ఖండము ముక్క అంటే దానికి ఒక పేరు పెట్టి అనుకో నామాన్ని ఒక రూప సంస్కారాన్ని అనుసరించి ఓ పేరు పెడితే అది మిగతా సర్వము నుంచి విడివడి ఉన్నట్లుగా కనిపిస్తుంది ఓ రూపాన్ని బట్టి దానికి నెక్లెస్ అని మీరు ఎప్పుడైతే నామకరణం చేస్తారో అది సర్వవ్యాపకంగా జగత్తంతా వ్యాపించి ఉన్న భూమండలం వ్యాపించి ఉన్న బంగారం కంటే విడివడి ఉన్నది అనే ఒక భావన మనకు ఆ భావన మంచిదా చెడ్డదా అది వేరే సంగతి అది చెడ్డది బంధిస్తుంది దానివల్లనే వీరు బంధింపబడుతున్నారు కాబట్టి మంచి చెడ్డదని అనాల్సి వస్తోంది కాబట్టి కనుక అంటే ఏంటన్నమాట ఈ నామరూపాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ సంస్కారానికి మూలంలో ఏముంది అటువంటి సంస్కారం అసలు ఎందుకు ఏర్పడాలి అంటే దేశకాల బుద్ధి సో ఇప్పుడు ఆభరణ ప్రపంచమునకు బంగారానికి మధ్యలో ఉండే తేడా ఏంటి బంగారమును దేశకాల బుద్ధితో పరికిస్తే ఆభరణం అవుతుంది అంతేకాదు బంగారమును బంగారంగా చూస్తే దేశం కాలంతో సంబంధం లేకుండా చూస్తే బంగారం బంగారమ కానీ దాని దేశకాల బుద్ధితో అంటే ఒక పర్తికులర్ డిజైన్ అంటే దేశము ఈ డిజైన్ ఫలానాప్పుడు వచ్చింది ఫలానాప్పుడు పోతుంది అంటే కాలము సో డిజైన్ అనేప్పటికీ దేశము కాలము కలిసి ఉంటుంది దేశకాల బుద్ధితో పరికిస్తే బంగారాన్ని అదే వివిధ ఆభరణాలుగా భాషిస్తుంది అలాగే మన ఇంద్రియ గోచరమైనటువంటి సత్త మీరు ఫలానాది ఉంది అని అన్నప్పుడల్లా ఆ సత్తనే మీరు గ్రహిస్తూ ఉంటారు వెరీజ్ అంటే ఇట్ ఈజ్ అ సెన్స్ ఆఫ్ బీయింగ్ ఉనికి యొక్క అవగాహన సెన్స్ అంటే ఉనికిని గుర్తించటం వెరీస్ ఫ్లవర్ అన్నప్పుడు ఉనికిని గుర్తిస్తున్నారు అన్ని ఉనికి కానీ ఈ ఉనికి అనేకముగా భాషిస్తుంది తుకడా తొకడా తుకడా లాగా ముక్కలు ముక్కలు ముక్కలుగా భాషిస్తోంది ఖండితంగా భాషిస్తోంది దేశ కాలముల యొక్క సంస్కారాన్ని బట్టి ఆ భేదం వచ్చింది కాబట్టి ముందున్నది సత్ తర్వాత ఉన్నది సత్ తర్వాత ఉన్న సత్తు నామరూప నామాత్మ విశిష్టంగా భాషిస్తూ ఉన్న సత్ ముందున్నది సత్ తర్వాత ఉన్నది సత్తు ఎలా అవుతున్నాయి ముందున్నది సత్ ఈ నామరూప విభాగము ఆ ముందున్న సత్తులేదు అంటే వేతమేద అద్వితీయం ఆ శక్తికే ఈశ్వరుడు అని పేరు దేవుడనండి ఆత్మనండి బ్రహ్మ నుండి రాముడనండి కృష్ణుడు నుండి ఆ శక్తి పేరు అది ఆదరణ ఆ శక్తికే పేరు సంగతి ఇది ఇది మన వ్యవస్థ దీని చర్చలో శంకరుడు ఆ చెప్తూ ఉన్నారు భాషలో ఉన్నాము అక్కడ అందాము ఇది ఇది రీట్యాప్ ఇంతవరకు జరిగింది రీట్యాప్ ఇప్పుడు ముందుకు వెళ్తూ ఉంటాం घटातिशिशुक्षुणा नामांतरंगत्वा, मृत्पिंडम प्रसारित उपलभ्य धांग अने तटशरावादेदन ఇంతవరకు దృష్టాంతం తర్వాత తనస్తే అది దార్ష్టాంతిక యథా అంటే ఏ విధముగానైతే ఇదముచ్యతే లోకే లోకంలో ఈ విధంగా చెప్పబడుతోంది ఏ విధంగా అంటే పూర్వాణే పూర్వాణ్ణి అంటే ఉదయం పూట కులాలేన మృతిండం ప్రసారితం ఉపలభ్య ఇని పండితుడు తర్క పండితుడు తర్క పండితుడు వేదాంత పండితుడు ఈయన మట్టి ఈయన చేతికే అంటుకోదు ఇంక చూడ్డ ఉపలభ్య ఉపలభ్య అంటే చూడ్డ తెలిసి మట్టి వచ్చి చేతికే వంటుకోను అక్కర్లా ఆ మట్టిని కులాలుడు మృత్పిండం అంటే నట్టి ముద్ద అంటే పోగు మంచి పెద్ద హీప్ ప్రసారితం అక్కడ మూల పోసిపెచ్చాడు ఆ మృత్పిండాన్ని చూసేది ఈ కులాల్లో ఆ మృత్పిండాన్ని ఎందుకు పోసాడు అక్కడ అంటే ఘటాది శిశృక్షున ఘటమే మొదలైన వాటిని సృష్టించాలి అంటే వాటిని తయారు చేయాలి కోరిక సృష్టిమిష శిశ్రు సన్నంత సో ఘటా ఘటమే మొదలైన వాటిని తయారు చేయాలి అనే కోరిక కలిగిన కులాలుడిచే అక్కడ అది పోయబడి ఉన్నది ఆ విధంగా పోయబడి ఉన్నటువంటి మృత్యుండము అంటే మట్టి ముద్దము మట్టి పోగును ఉపలభ్యాకించి పొద్దున్న చూశారు గ్రామాంతరం గత్వా అది ఎందుకు పక్క ఊరికి వెళుతుంటే కనపడింది అది గ్రామాంతరం పక్క ఊరికి వెళ్లి అక్కడ భోజనం అది మళ్ళీ అతరాహ్మే అని సాయంకాలం వస్తున్నాయి వస్తుంటే ఎక్కడ ఈ మట్టి ముద్దని చూశాడో తత్రైవ అక్కడే మళ్ళీ దేశం మారితే దృష్టాంతం కుదరదు సరిగ్గా అక్కడే తత్రయ్య ఏం అనేక భేద భిన్నం కార్యం ఉపలభ్య పొద్దున్న ఉపలభ్యం లేరు సాయంకాలం ఉపలభ్య వేరు ఉపలభ్యూచి సాయంకాలం కార్యముపల్య పొద్దున్న కారణాన్ని చూశాడు సాయంకాలం కార్యాన్ని చూశాడు ఏంటి కార్యము అంటే ఘటము ఘటములు శరావములు అంటే మూకుడు శరావము అంటే పైన అయితే మూత దాన్ని శరావము ఉంటాం ఆదిశబ్దం చేతనం బాణ మొదలైనటువంటి అయితే చిన్న చిన్న కిడక ఇత్యాది భేదములు అనేక భేదాలు ఒకదానికి ఇంకోదానికి పూరికలు అనేక భేద భిన్నం అంటే భేద భేద భిన్నా భేదం అనేగా రెండు భేదాలు అంతా ఏంటంటే ఒకే సైజు ఘటం ఉందనుకోండి ఇంకో సైజు ఘటం సైజు మారిపోయింది ఒకే సైజు లో మళ్ళీ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఈ పట్టు వేరు ఆ పట్టు వేరు సేమ్ సైజ్ కాబట్టి ఒక రకంలో అనేకం మళ్ళీ రకాలు వేరు వేరు అలాగనమాట అర్థమైన మీకు అనేక భేద భిన్నం వివిధ భేదం ఒకే రకంలో నెంబర్ ఆఫ్ స్పీషీస్ భేదం మళ్ళీ వేర్వేరు రకాలు మళ్లీ ఉంటాయన్నమాట ఆ రకంగా అనేక భేద భిన్నమైనటువంటి కార్యములను అంటే మీరు ఆభరణ ప్రపంచంలో చూస్తే అనేక నెక్లెస్లు ఉంటారు నెక్లెస్ల డిపార్ట్మెంట్ అయిపోయి ఇయర్ రంగుస్ డిపార్ట్మెంట్ కి వెళ్తే అక్కడ మళ్లీ రకరకాల గోల్డ్ అని ఇయర్ రంగు ఉంటాయి అలాగనమాట సో అనేక భేద భిన్నం కార్యముపలభ్య చూశాడు చూసి ఇదం చిటేన ముందు అన్నాం ఈ మాటను అంటాడు ఆయన ఆయన నూటమోటి ఈ మాట వస్తుంది అయితే అనకపోవచ్చు తనలో తాను అనుకుంటాడు లేకపోతే పక్కన విద్యార్థి ఉంటే వాటితో అంటాడు ఏమని అంటాడంటే ఇదం ఘట శరావాది పూర్వాహే మృదేవ కేవలం ఆసీ అని అనంట ఇగో ఇప్పుడు కనపడుతున్న ఈ ఘట శరావాదులన్నీ కూడా కేవలము అంటే ఒకే ఒక మృత్తు మాత్రమే నట్టిగా మాత్రమే ఉండెను అని అంటారు అది దృష్టాంత ఇప్పుడు దర్శనా తిప్యు సదే వేదమగ్ర ఆసీది సరిగా అదే విధంగా శృతి కూడా అదే విషయాన్ని చెప్తోంది యథా ఇహా ఉచ్యతే ఈ సృష్టి సందర్భంలో కూడా ఇక్కడ ఏమని చెప్పబడుతోంది అంటే ఇదం సదేవ అగ్రే ఆశ సరిగ్గా వాక్యానికి వాక్యానికి పోలిక ఇదం అంటే జగత్ అక్కడేమిటి ఘట ఇక్కడ అగ్రే అంటే సృష్టి ప్రాక్ పూర్వం అక్కడేమిటి పూర్వాహే పొద్దుట ఇక్కడ అక్కడ మృదేవ ఆసి కేవలం ఇక్కడ ఏంటి సదేవ ఆసి కేవలం ఏకమే వాద్వితీయం అంటే అదే కేవలం అనే అర్థం సరిగ్గా అక్కడ చెప్పినట్టు కానీ ఇక్కడ చెప్తున్నాము అంటే అర్థం ఏంటంటే మనం చూసి భేదం ఏమీ కూడా ఇది సరికాద నాకు అంతే కదండి పొద్దున్న చూసిన ఘట ఇప్పుడు వేదాంతంలో దాన్ని అలాగే పై పైన వదిలేస్తుంటే ఉపయోగమే ఉంది చదివి ఉపయోగమే ఉంది ఇప్పుడు చదువుపతి నష్టమే ఉండదు ఎందుకంటే సుందరకాండ పారాయణం చేసుకుంటే పుణ్యం వస్తుంది ఇది చదివితే పుణ్యం కూడా రాదు ఎందుకు పుణ్యమే వస్తుంది ఇంట్లో తెలుసుకుంటే మోక్షం వస్తుంది కానీ చదివితే పుణ్యమే లేదు ఏం పారాయణ గ్రంథం కాదు ఏదో ఇదో పిచ్చి మేము శంకర భాష ఎందుకు పారాయణం చేయాలి ఎందుకు పణేయం ఆయన దాన్ని చదివి దాన్ని తెలుసుకోమని కానీ పారాయణ చేయమని సో అర్థం జరగకుండా ఏమో నుంచి ముందుకు అలా పాడుకుంటూ వెళ్ళిపోతే ఏమైనా అక్కడికి శంకర భాష అంతా చదువుకోమని చెప్తారు మామూలుగా చదువుకున్న వాళ్ళకి లోక వ్యవహారాల్లో పడిపోకండి రోజు శంకర భాషను చదువుకుంటూ ఉండండి దాన్ని తప్పకుండా ఉంటారు అని అలా బోధిస్తారు వేదాంతంలో చెప్పేదాన్ని ఇంప్లికేషన్స్ చాలా సీరియస్గా ఉంటాయి సో ఇప్పుడు ఘటం ఉందనుకోండి అది మట్టాయి శరావం ఉందనుకోండి అది మట్టే బాను ఉంటే మట్టే కిడత ఉంటే మట్టే అన్ని కూడా కార్యరూపంగా భిన్న భిన్నాలుగా భాషించిన కారణ కారణంగా అవి కార్యం నిత్య అంటే కార్యంలో భేదం ఉంటుంది కారణంలో ఏకత్వం ఉంటుందని అలా కుదరదు కారణంలో ఉన్న ఏకత్వం సత్యం కార్యంలో ఉండే భేద దృష్టి నిత్య కార్యంలో ఉండే భేదజ్ఞానం బంధిస్తుంది కారణంలో ఉండే ఏకత్వ జ్ఞానం విముక్తున్ని చేస్తుంది కాబట్టి రెండింటినీ ఒకే ఘాట కట్టేదానికి వీరలేదు ఇది పరిస్థితి ఇది ఇది దృష్టాంతం అది దృష్టాంతం దర్శాంతికం దగ్గరికి వచ్చేప్పటికి ఇంప్లికేషన్స్ చాలా సీరియస్గా ఉంటాయి దర్శనాంతికం దగ్గరికి వస్తే నేల మీరు నిప్పు గాలి ఆకాశం ఇవన్నీ కూడా ఈశ్వరుడు మీరు నడుస్తూ ఉంటే ఈశ్వరుడి నడుస్తున్నారు నీరు త్రాగితే ఈశ్వరుణ్ణి త్రాగుతున్నారు గాలి పీలిస్తే ఈశ్వరుణ్ణి పీలుస్తున్నారు ఇటీవల సంచారం చేస్తున్నారంటే ఈశ్వరుని ఎందుకు సంచరిస్తున్నావు ఈశ్వరుని యొక్క ఉదరములు ఒడిలో పుట్టి ఒడిలో పెరిగి ఒడిలో విలీనం అవుతాడు ప్రతి ప్రాణి కూడా ఏనుగు దోమ మనిషి మ్రాను అన్ని ఈశ్వరుడే ఇది దాని ఇంప్లికేషన్ అది రెడీ ఫర్ దానికి అప్పుడు మీకు వేదాంతం ఉపయోగపడుతుంది అదే మేము దానికి ఒప్పుకో ఉండాలి దానికి మేము రెడీ కాదు మాకేదో కొన్ని ఐడియాస్ ఉన్నాయి ఆ ఐడియాస్ని మేము నిలబెట్టుకోవాలి అవి ఎలా చేపెట్టుకుంటే ఎలాంటి చదువుతామంటే ఈ జన్మకి మోక్షం రాదు మళ్లీ జన్మలో రావచ్చు వేరే సమస్య కాబట్టి ఎడ్యుకేషన్స్ కరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకోవాలి అయితే చదవడం అవసరం సదీవితమే బాధ్యతీయం కొంతమంది పుస్తకం వేసేయగానే ఈ ఏకత్వం మర్చిపోయి జీవితంలో రిఫ్లెక్ట్ అవ్వద్దండి మీరు మీ జ్ఞానం జీవితంలో రిఫ్లెక్ట్ కాకపోతే అది జ్ఞానమే తగ్గదు బిట్వీన్ బిలీఫ్ అండ్ బిహేవియర్ అది అలైన్మెంట్ ఉండద్దు బిలీఫ్ ఒకటి బిహేవియర్ ఒకటి అంటే ఏమున్నమాటది అది ఎలా ఉంటుందంటే పొగాకు ఆరోగ్యానికి చెడ్డది అని తెలుసు కానీ సెక్రెట్ కాలుస్తాం పొగా ఇప్పుడు మీకు ఎప్పుడైనా ఆవుకి పొగాకు పెట్టి చూడండి తింటుందేమో చూస్తున్నాం తిందా మేకకి ఆవుకి పొగాకు పెట్టండి తింటుంది అది ఈ పొగాటు తినాలనో లేకపోతే దాన్ని ఏమో ఈ దృష్టి మనిషికే ఉంటుందని చూస్తే ఆవుకు ఉండదు ఇప్పుడు మ్యాప్ ఉంది అనుకోండి మ్యాప్ గిడ్డ ఏదో పెడితే తింటుంది ఆకుల అలంలో తింటుంది దానికి ఐస్ క్రీమ్ మీరు పెట్టండి తింటుంది ఇలాంటి ఈ బుద్ధి మనిషి బుద్ధిది కాబట్టి భేదము సృష్టిలో లేదు వీడు కల్పిస్తాడు భేదాన్ని వీడు కల్పించి ఆ భేదానికి పేరు పెడతాడు దానికి ఏదో పేర్లు పెట్టారు నామకరణం చేస్తాడు పేరు పెట్టి ఫంక్షన్ చేసి మళ్ళీ పేరు పేరు పెట్టడమే పొరపాటు పేరు పెట్టకుండా ఉంటే ఓపెన్ మైండెడ్ గా ఉంటుంది అంటే మనిషి నామకరణం అని ఏదైనా ఒకటి చూసినప్పుడు డోంట్ డిఫైన్ ఒక పర్సన్ వచ్చాడనుకోండి ఒక ఆయన లోపలికి మందికి వచ్చాడనుకోండి ఈ డినాట్ డిఫైన్షన్ జస్ట్ లివిషన్ వెలో ఉంది ఆయన అలా వదిలేసాయండి అంటే ఆయన డిఫైన్ చేస్తే నామకరణం అంటే అలా ఉంటుంది డిఫైన్ వీడి ఫలానాన్ని డిఫైన్ చేశారనుకోండి డిఫైన్ చేస్తే ఆల్రెడీ వీళ్ళు ప్రెజ్లిస్ట్ లో పడుతుంటారు కాబట్టి అలాగే డిఫైన్ చేయద్దు ఎవరిని డిఫైన్ చేయద్దు లీవిజన్ సపోజ్ ఈ లీడన్ విలో అప్పుడు వీరి ఆత్మస్వరూపుడు ఈశ్వరుని యొక్క ప్రతి అని ఎవరైనా చెప్పడం మీరు వింటే అది కాబోసు అని అనుకోవచ్చు వీరు భావమరుది అయిన ముందే మీరు వాడికి నామకరణం చేసి పెట్టాలనుకోండి ఇంకా దేవుడు దెయ్యం ఇంకే ఉంది భావమరదే అవుతాడు ఆ భావమరుది అయితే అనుకూలడవుతాడు లేకపోతే ప్రతికూలుడవు బావమరు అన్నవాడు న్యూట్రల్గా నిలబడదు ఏదైనా పాజిటివ్ అది నెగిటివ్ గానే ఉంటాడు ఆ రకంగా కాబట్టి మనిషిని డిఫైన్ చేయద్దు డిఫైన్ చేస్తే యూ హ్యావ్ లాస్ట్ అండ్ ఆపర్చునిటీ టు నో దిట్ కాబట్టి కాబట్టి ఇంట్రికేషన్స్ కి మనం సిద్ధమైనప్పుడు వేదాంతం చదవాలి ఇంట్రికేషన్స్ కి సిద్ధం కాకపోతే ఇది మా వాళ్ళ కాదండి ఇది మనం మా బిలీఫ్ సిస్టమ్ కి ఇది అని మూసేసి మనం మన పని మనం చేస్తాం సో ఏకమే వాద్వితీయ ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మన సమాజంలో ఒక మనిషి ఇంకొక మనిషిని నీచంగా తీసేటువంటి ఒక వ్యవస్థ వచ్చింది అది ఎప్పుడు వచ్చిందంటే గత వెయ్యి సంవత్సరాల కాలంలో వచ్చింది అంతకుముందు లేదండి శృతుల్లో ఎక్కడా కూడా అటువంటి సిస్టమ్స్ లేవు అటువంటి నీచ భావన లేదు వీడు నీచుడు వాడు తక్కువ వాడు ఇలాంటివి లేవు అవి కాలక్రమంలో వచ్చాయి ఈ నిరేక్షల అంటే విదేశీ పరిపాలనలో ముస్లిం పరిపాలన తర్వాత బ్రిటిష్ పరిపాలనలో ఈ భేదాలన్నీ కూడా బాగా దృఢమయ్యాయి అవి వచ్చాయి వచ్చి ఒక మనిషి పాఠం వేదాంతం చెప్తాడు పాఠం చెప్పేది వేదాంతం సదేతమే వాద్వితీయం బ్రహ్మ అంటారు సర్వం కలివిదం బ్రహ్మ పాఠం చెప్తాడు చూడండి ఇది దూరం సర్వం కలివిదం బ్రహ్మ పాఠం చెప్తాడు అంటే ఇదంతా కూడా కనపడే ప్రాణమే చర అచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమో పాఠం చెప్తాడు పుస్తకం మూసి ఇంకో మనిషినే తక్కువ చూపి చూస్తుంది పాటి మనిషిని పశువు దాకా కాబట్టి మనిషిని తక్కువ చూపు చూస్తారు సో పాఠం మాత్రం సరేపమేవా ద్వితీయం బ్రహ్మ లేదా హజరం ఖల్లిదం బ్రహ్మ అని చెప్తారు పరిస్థితి కాబట్టి ఆ రకంగా మన సమాజము చాలా చాలా ఆ సత్యానికి చాలా దూరంగా అయిపోయింది మీకు ఆ సమాజ అనేక దోషాలు వచ్చేస్తాయి చాలా కలహ కలహం బాగా జరిగిపోయింది సమాజ ఎందుకంటే సమాజాన్ని ఏకసూత్రబద్ధం చేసేటువంటి ప్రిన్సిపుల్స్ అన్ని కూడా మనం విడిచిపెట్టేస్తాం అవేమీ సమాజ జీవనంలో భాగంగా లేవు సమాజాన్ని వెరకొట్టేసి మాట్లాడినందులో విరస్తే సమాజాన్ని ఏకసూత్రబద్ధం చేసేటువంటి ప్రిన్సిపుల్స్ ఏమీ లేకుండా అయిపోయింది దాంతో ఆ కలహ ప్రిజ్ అయిపోయి నిన్ను నేను ఒకటి విని చాలా నాకు చాలా ఆశం వేసింది ఎవరో అడిగారు మినిస్టర్ గారిని మహారాష్ట్రలో డ్యాములు కట్టేస్తున్నట్టు మనకి ఇంకేం నీళ్లు రావుతా అది మరి వాళ్ళు ఎలా కట్టుకుంటే మీరు చూస్తూ ఊరుకోవచ్చా అని అడిగా అడితే ఆయన చూస్తూ ఊరుకోకపోతే దండాలు కట్టుకుని వెళ్ళి వాళ్ళ బుర్రలు బాగా కొట్టమంటావా ఏం చేయమంటా చూస్తూ ఊరుకోకపోతే ఏం చేయమంటాం ఏదైనా సెంట్రల్కి వెళ్ళి అఫీ వేసుకోవాలి మహారాష్ట్ర దాకా ఒక మహబూబ్ నగర్ జిల్లాలో నీళ్లు నల్లగొండ జిల్లాకు వెళ్ళాయని నీళ్లు కర్రలు పట్టుకుని దెబ్బలాడుకు వస్తున్నారు నువ్వు మహారాష్ట్ర దాకా వెళ్తాదండి ఇక్కడ ఈ జిల్లాలో నీళ్లు ఆ జిల్లాలోకి వెళ్ళాయని కొట్టి చచ్చిపోతున్నారు ఇటువంటి ఆ డ్యామ్కి ఇటువంటి నిలబడి ఒకళ్ళ మీద ఒక రాళ్ళు వేసుకుని కర్రలు ఈ పొలిటికల్ పార్టీలు అలాగే ర్యాక్ట్ చేశారు మహారాష్ట్ర దాకా వీళ్ళు పరిష్కారండి మహారాష్ట్ర ఎన్నిక పరిష్కారం చేస్తా అని అడిగాడు కరెక్ట్ అండి జరిగి కాబట్టి మనందరము భారతీయులము అనే ఏకసూత్రబద్ధం చేసే ప్రిన్సిపుల్ పోయింది మనందరం ఒక స్టేట్ వాళ్ళం అనే ప్రిన్సిపుల్ పోయింది ఏది మిగలేదు యోగ్యమైన ప్రిన్సిపుల్స్ అన్నీ పోయాయి కలహమే మిగిలింది కాబట్టి సో ఒక అద్భుతమైనటువంటి ఫిలాసఫీ మన దగ్గర ఉన్నప్పుడు ఆ ఫిలాసఫీకి పెద్ద సమాజ కూడా ఉండాలి కానీ రంగనాథానం ఈ మాట ఎంతో ఉండదు సమాజ జీవనంలో ఈ ఫిలాసఫీ రిఫ్లెక్ట్ కావడం లేదు దానివల్లనే మనం చాలా కష్టాల్లో ఉన్నాము అని అంటూ ఉండే కదా ఎనివే కమింగ్ బ్యాక్ కాబట్టి ఇక్కడ కూడా చెప్తున్నది ఏమిటంటే సదేవ ఇద ముద్ర ఆశీ ఈ సృష్టిలో మీకే భేదం కనపడుతుందో ఇదంతా కూడా పూర్వము సృష్టికి పూర్వముందు సద్రూపముగానే ఉండను ఇప్పుడు కూడా సద్రూపంగానే ఉండే ఆ మాట రాబోతోంది అనుభవాలందరూ ఒక ఉన్నారు స్వామిదేవుడు చాలా గొప్ప మహాత్ములు ఆయన ఒక మాట చెప్తంటే నాకు చాలా ఆనందం అనిపించింది ఆయన అంటారు ఇదంతా పరమేశ్వరుడే ఈశారాశర్వం అంత మనకు ఎలా కనపట్టలేదు మనం ఆ మనకు అనుభవానికి రావట్లేదు మన అనుభవం భిన్న భిన్నంగా ఉంది ఎందుకు ఈ అనుభవంలో ఈ దోషం ఎందుకు వచ్చిందంటే కేవలము అంతఃకరణ సిద్ధి అనేదే కారణం ఇంకా అంతకంటే దానికి దేహేత వరేమీ లేదు ద ప్యూర్ యువర్ హార్ట్ దట్ దట్ ఆర్ యువర్ ఎప్రిషియేషన్ ఆఫ్ ఈశ్వరా అండ్ ఎవరిథింగ్ దట్స్ ఇట్ ప్యూరెస్ట్ హార్ట్ అయితే వాడు ఈశ్వరుని యొక్క సర్వవ్యాపకత్వాన్ని అప్రిషియేషన్ అండర్స్టాండింగ్ ఆ అడ్జన్ కంప్లీట్ క్లీన్ గా that టు ది ఎక్స్టెంట్ దర్ ఈస్ అ ఇంప్యూరిటీ ఇన్ ది హార్ట్ దట్ appreciation ఆ ఎప్రిషియేషను మీకు తేడా వస్తూ ఉంటుంది ఇది వ్యాక్సిన్ కూడా వస్తారు అని చాలా బాగా ప్రతిపాదన చేస్తారు కాబట్టి మన ముందున్నది జగత్తు ఈశ్వరుని యొక్క స్వరూపమే నానాత్మం భాషిస్తున్న ఇంద్రియాలకి నానాత్వం భాషిస్తున్న వివేకవంతుడు ఏం చేస్తాడంటే ఇంద్రియమును చూపించే నామరూపాలని తన వివేక దృష్టితోటి వాటిని చూసి వాటి యొక్క నిత్యాత్వం అంటే అప్యారెంట్ నేచర్ నామరూపము అప్యారెంట్ అవి కనబడివే కానీ వాస్తవం కాదు అని సూక్ష్మ దృష్టితోటి వస్తువుని గ్రహిస్తూ ఉంటాడు అది వివేకవంతుడు చేసేట అంటే ఇప్పుడు మానావమానయో స్థుల్యహాన్ అన్నారు మహాత్ముడు మానము అవమానము రెండింటి ఇల్లు కూడా సమచిత్తంగా ఉంటారు అలా ఎలా ఉండగలుగుతారు అంటే ఎదురుకుండా ఉన్నవాడు మనిషి నేను మనిషిని వాడే మనిషి ఈ దేహం నేను అవ్వాలి మనిషిని అవ్వాలంటే దేహం నేనవ్వాలి నేను ఈ దేహం అయితే మరి వాడు ఆ దేహం అవుతారు ఆ దేహం వాడు ఈ దేహం నేను ఈ మనిషిని నేను ఆ మనిషి వాడు అని అనే బేసిస్ మీద వాడు మానంగానే అవమానం కానీ చేస్తాడు అంతే కదా సపోజ్ నేను ఈ దేహానికి సాక్షిని అనుకోండి అప్పుడు ఆ దేహానికి ఏమిటవుతాను సాక్షి అవుతాను అవునండి ఇప్పుడు ఆ దేహం ఈ దేహాన్ని అవమానించడం అనేది ఉండాలి కానీ ఆ సాక్షి ఈ సాక్షిని అవమానించడం అనేది అలాంటిది ఉండదు కాబట్టి నేను ఒక ఘటనకి సాక్ష్యవుతాను తప్పిస్తే మానమునకు గాని అవమానమునకు కానీ గురయ్యేటువంటి వారిని ఒక అహంకారం నేను కాదు నేను కేవలము రెండు దేహముల మధ్య జరిగే వ్యవహారానికి సాక్షిని అలాగే రెండు తరంగముల మధ్య జరుగుతున్నటువంటి చలనానికి సాక్షిను అలాగే రెండు దేహాలకి రెండు అంతఃస్కరణాలకి మధ్యన జరుగుతున్న వ్యవహారానికి నేను సాక్షిని అనేటువంటి ఆ ఉన్నతమైన సాక్షి భావంలో వారు చాలా సహజంగా నిలిచి ఉంటారు మహాత్మ అంచేతనే హైలవాడు మానం చేసినా అవమానం చేసినా చిరునవ్వు నవ్వగలుగుతారు అతి సహజంగా సమచత్వంతో స్వీకరించి ఆశీర్వదించి ముందుకు వెళ్ళిపోతారు దానికి ఖర్చు అక్కడ అక్కడ స్టక్ అయిపోదు అక్కడ స్టక్ అయిపోవడం అంటే ఫిజికల్ గా అక్కడ నిలబడిపోతాడని కాదు వాడు గతుకున్నంతకాలం వీళ్ళు నన్ను అవమానం చేసేడని గుర్తు అలా బాధపడుతూ ఉంటాడు అది స్టక్ అయిపోవడం అంటాడు అక్కడ ఇమోషనల్ గా స్టక్ అయిపోవడం బికాజ్ హీ నాట్ ది ఇమోషన్స్ ఈజ్ ది విట్నెస్ ఆఫ్ ఇమోషన్స్ ఆ సాక్షి భావంలో మహాత్ములు ఉండగలుగుతారు అలా ఎందుకు ఉండగలిగేదంటే ఈ దేహేంద్రియ మన సంఘాతం ఏదైతే కలదో ఇది వాస్తవము కాదు ఇది దృశ్యమానమే కాని ఇది నా స్వరూపము కాదు అనేటువంటి ఖచ్చితమైన అవగాహన ఉండబట్టి మాన అవమానముల ఎందు సమచిత్తాన్ని వారు అతి సహజంగా ప్రకటించగలుగుతారు సపోజ్ మీరు ఈ దృష్టిలో మీకు కలుషితం ఉందనుకోండి కాలుష్యం ఉందనుకోండి మీరు మానవమానాల్లో సమంగా ఉండలే కాబట్టి సదైవమేవా అన్నది ఇట్స్ నాట్ ఇది ఏమీ ఇంటలెక్చువల్ ఎఫర్ట్ ఏం కాదు ఇది ఎక్సర్సైజ్ కాదు ఇట్స్ ఎ విషం అండ్ ఐ షుడ్ స్ట్రైవ్ టు గెయిన్ దట్ విషన్ హౌ టు స్ట్రైవ్ అంటే దానికి ఆటంకములు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా వాటిలో ఉండే దోషాన్ని గుర్తుపట్టి నిరాకరించుకుంటూ పోవాలి అదే స్ట్రైవింగ్ అంటే అంతకంటే మరేమీ కాదు అతి సహజంగా ఆ ఏకత్వం వైపుకి మనం ముందుకు వెళ్లి ఇట్లా ఉండాలి తప్పిస్తే ఆ ఏకత్వానికి ఆటంకం భంగం కలిగించేటువంటి ఆటంకాలన్నీ కూడా ప్రతిబంధకాలు ఎన్నుంటాయన్ని ఇన్హిబిటింగ్ ఫ్యాక్టర్స్ వాటిని కూడా గుర్తుపట్టి ఎలర్ట్నెస్ తోటి గుర్తు గుర్తుపట్టి నిరాకరించుకుంటూ పోవటం చేతనయ్య అది చేతనైనప్పుడు మాత్రమే వాడు సర్వం కల్విదం బ్రహ్మ అనే వాక్యము పూర్ణమైనటువంటి వాల్యూని గ్రహించగలుగుతారు దాని పూర్ణ దర్శనం వాడికి లభిస్తుంది అప్పుడు వాడు జీవం ముక్తి లేకపోతుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అది ఎనీవే సో సృష్టికి పూర్వముందు ఇది సద్రూపముకు మాత్రమే ఉండేది ఏకమేవేసి ఏకమేవ అద్వితీయం తర్వాత స్వకార్యపతితం అన్యన్ నాస్తి ఏవా తే అద్వితీయమి ఇప్పుడు ఏకమేవ అద్వితీయం అని ఉంది ఏకం అంటే ఒకటి ఒకటి అంటే చాలా అంటే ఏవ అని అవధారణ పోనీ ఏకమే ఒకటి మాత్రమే కొని అక్కడితో సరిపోతా మళ్ళీ అద్వితీయం రెండవది లేదు దీనికి కొంచెం ఆయన వివరణ చేసుకున్నాం చూడండి స్వకార్య పథకం నాస్తి సో స్వ స్వాంతర్గతం స్వకార్యాంతర్గతం చో స్వకార్య పతితం అంటే స్వపతితం కార్యకతితం అని ఆ పతిత శబ్దము స్వకి వర్తిస్తుంది కార్యాకి వర్తిస్తుంది పతితం అంటే గతం అని అర్థంతర్గతం ఇప్పుడు ఎలాగంటే చూడండి ఆ భాష కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు బట్ ఇట్ ఇస్ వెరీ సింపుల్ ఈ భేదము అనేది సృష్టిలో మనకి భేదము అనుభవానికి వస్తూ ఉంటుంది మీరు ఆ భేదము యొక్క స్వరూపాన్ని కనుక కొంచెం విశ్లేషణ చేసి అర్థం చేసుకుంటే అప్పుడు అభేదం మనకు అర్థం అవుతుంది భేదం ఎలా ఉందంటే స్వభేదము స్వగత భేదము తర్వాత స్వకావ్య గత భేదము అని ఇలాగ భేదాల్లో అనేక ఇప్పుడు ఉదాహరణకి నేను మనిషిని ఏమండి యాజ్ ఎస్ ఎ హ్యూమన్ బీయింగ్ ఐ ఆమ్ డిఫరెంట్ ఫ్రమ్ యానిమల్స్ అని అంటే మనిషి అన్నది ఒక జాతి పశువు అన్నది మరో జాతి జాతి భేదం స్పీషిస్ ఇస్టమ్ ఇస్ డిఫరెంట్ సో అదొక భేదము దీన్ని విజాతీయ భేదము అంటారు జాతిలోనే మార్పు వచ్చేసింది కదండి మనుష్య జాతి వేరు పశు జాతి వేరు పక్షి జాతి వేరు అని జాతి భేదం గోవు బర్వే ఆవు బర్వే అన్నారనుకోండి ఆవు జాతి వేరు మళ్ళీ వితిన్ ది యానిమల్స్ జాతి వేరు బర్వేది వేరు సో ఆ విధంగా జాతి భేదము వస్తుంది భేదము తర్వాత సజాతీయ భేదము అంటే ఏమిటి మనుషుల నేనే మనిషే ఇంకొకడు మనిషే కానీ ఈ మనిషి వేరు ఆ మనిషి వేరు ఇద్దరు మనిషే జాతిలో మళ్ళీ వ్యక్తి భేదం విత్ సేమ్ స్పీషీస్ ఇండివిజువల్స్ డిఫర్ ఫ్రమ్ వన్ అండ్ అది వ్యక్తి భేదము అది సజాతీయ భేదము అంటారు జాతి ఒకటైనా వ్యక్తి వేరు ఇంకా స్వగత భేదము వీడు మనిషి నేను మనిషిని కానీ చెయ్యి వేరు కాలు వేరు ముక్కు వేరు చెవి వేరు ముక్కు వీడే చెవి వీడే కానీ భేదం మళ్ళీ దాంట్లో ఇది స్వగత భేదము మూడు భేదాలు సో ఇక్కడ అద్వితీయం అన్నప్పుడు రెండవది లేదు అని విజాతీయ భేదాన్ని నిరాకరిస్తారు స్వకావ్య పతితం అన్యటు నాస్తి అని ఇక్కడ అన్యటు నాస్తి అంటే రెండవది భేదాన్ని నిరాకరిస్తున్నారు రెండు రకాల భేదాన్ని నిరాకరిస్తున్నారు స్వభేదాన్ని నిరాకరించారు స్వపతిత భేదం స్వపతితం అన్యత నాస్తి అంటే తనలో ఇమిడి ఉన్న రెండవది లేదు స్వగత భేదము లేదు అని అర్థం తర్వాత స్వ కార్య కార్యపతితం అన్యత నాస్తి అంటే అన్ని కార్యములే అంటే ఒకే జాతికి చెందినవి మళ్ళీ దాంట్లో ఇండివిజువల్స్ ఆర్ డిఫరెంట్ అనే భేదము లేదు కాబట్టి మూడు భేదాల్లో స్వగత భేదాన్ని సజాతీయ భేదాన్ని ఈ వాక్యంలో నిరాకరించారు స్వకావ్యపతితం అన్యత నాస్తికి అఖండ సత్త ఎందు స్వగత భేదము లేదు అంటే సపోజ్ ఆఖండ సత్తలో అవయవాలు ఉన్నాయనుకోండి అప్పుడు స్వగత భేదం అనేది ఉంటుంది ఆకాశం ఉంది ఆకాశంలో స్వగత భేదం ఉండదు ఈ ఆకాశం వేరు ఈ ఆకాశం మొక్క వేరు ఆకాశం మొక్క వేరు ఈ ఊళ్ళో ఆకాశం వేరు ఆ ఊళ్ళో ఆకాశం లేరు అనే స్వగత భేదం ఉంటుందా ఉండదు వాయువులో ఉంటుంది పటాంజలు వాయువు వేరు ఇటు ఇంకో పల్లెటూరుకి వెళ్తే అక్కడ వాయువు వేరు హైదరాబాద్లో మీరు ఏనా జంక్షన్కి వాయువు వేరు మా అల్వాలు వస్తే వాయువు వేరు భేదం ఉంటుంది ఆకాశంలో భేదం ఉంటుంది ఎందుకని వాయువుకి అవయవాలు ఉంటాయి ఆకాశానికి అవయవాలు ఉండవు కాబట్టి ఆకాశంలో స్వగత భేదం లేదు కానీ ఆకాశానికి వాయువుకి విజాతీయ భేదం ఉన్నది కాబట్టి ఈ విధంగా ఆ పరబ్రహ్మయందు అంటే అఖండ సత్తు నందు స్వగత భేదం ఉన్నదా లేదు సజాతీయ భేదం ఉన్నదా లేదు అది స్వకావ్య పతితం అన్యత నాస్తి ఏకం ఏదో అయితే ఇంకా విజాతీయ భేదం ఉండుండాలి అంటే ఇది బ్రహ్మ ఇది అబ్రహ్మ విజాతీయం అంటే మరదే కదా మనిషి మనిషి కానిది పశువు అంటే మనిషి కానిది అది విజాతీయ భేదం కాబట్టి ఇది బ్రహ్మ ఇది అబ్రహ్మ అంటే ఇది బ్రహ్మ ఇది జగత్తు ఇది విజాతీయ భేదం ఇది దేవుడు ఇది జగత్తు దేవుడు ఎక్కడ ఉంటాడు వైకుంఠంలో ఉంటాడు వైకుంఠంలో ఉంటే అది అదంతా కూడా మోక్షం అది జగత్తు ఈ ఊళ్ళో ఉంటే ఇదంతా కూడా బంధం ఇది విజాతీయ భేదం ఇలాంటి విజాతీయ భేదం కూడా లేదు అది అద్వితీయం అనే మాటలో చెప్పబోతాం కాబట్టి మూడు భేదాలు లేవు అని చెప్పడం కోసం మూడు మాట్లాడారు ఏకం ఏవ అద్వితీయం ఏకం స్వగత భేదం లేదు ఏవా సజాతీయ భేదం కూడా లేదు అద్వితీయం విజాతీయ భేదం కూడా లేదు రెండవది లేదు అంటే భేదం కూడా లేదు మూడు ముళ్ళు వేస్తారు మూడు ముళ్ళు వేస్తారు వివాహంలో మంగళసూత్రం మూడు ముళ్ళు వేస్తారు శపథం చేసేప్పుడు మూడు శపథం చేస్తారు తిరిగి మూడు సార్లు చెప్పు త్రిసత్యాహి దేవాహ దేవతలు మూడు సార్లు చెప్తే గానీ వారి సత్యంగా స్వీకరించారు ఆశీర్వదం పెట్టారు కాబట్టి మూడు సార్లు ఇక్కడ కూడా ఏకం ఏవా అద్వితీయం భేదము లేదు భేదము లేదు భేదము లేదు అంతేకాని ఓ మహాత్ముడు భేద దృష్టి కలిగిన ఓ మహాత్ముడు ఏమని చెప్పాడంటే ధిదా ధిదా ధిద అని మూడు సార్లు చెప్పాడు ఎందుకంటే ఇక్కడ మూడు సార్లు భేదం లేదని చెప్పారు కాబట్టి భేదం ఉంది వేదం ఉంది వేదం ఉంది ఒక నేను ఎక్కడికో కోరు పాఠం చెప్పడానికి వెళ్ళాను ఒకవేళ నా పాఠం ఉంటుంది నేను పాఠం చెప్పేప్పుడు ఈ ఈ సమాజం ఉంది ఈ సమాజం జనం ఉన్నారు కదండి ఈ సదస్సులు ఈ సదస్సులో ఉన్నవాళ్ళు సదస్సులు ఈ సదస్సులోకి కొంచెం డైల్యూట్ చేసి చెప్పాలి అని అనుకుంటా నాకు అనిపిస్తుంది ఆ మాత్రం వివేకం ఉంది కానీ తీరా మధ్యలో వెళ్ళడానికి మరిచిపోతాల్సింది మర్చిపోయి గంటన్నర అయిన తర్వాత నాకు అనిపిస్తుంది మై గుడ్నెస్ ఇంత లోతుగా చెప్పేశారు మనం ఇది హౌ ఫార్ ద పీపుల్ టు హ్యాండిల్ నాకు డౌకొస్తుంది నేను ఒక ఒక పాఠం చెప్పాను జంటన్నర్ పాఠం చెప్పాను ఒక ఆయన కూర్చుని వింటున్నారు ఆయన జంటన్నర్ అయ్యేపడికి ఆయన ప్రెషర్ కుక్కర్ హై ప్రెషర్ లో ఉన్నట్టు అయిపోయారు ఆయన తట్టుకోడా ఎందుకంటే ఆయన దృష్టిలో మొత్తం అంత భేదమే అంత భేదమే ఈ గోత్రం లేదు ఈ వంశం వేరే ఆ ఈ కులం వేరా కులం వేరు ఈ వర్ణం వేరా ఈ శాఖ వేరా శాఖ వేరు ఈ శాఖ తర్వాత ఈ మనిషి వేరా మనిషి వేరు అని ఈ విధంగా ఆయన ఆయన భేదాన్ని నిర్ధారణ చేసేటువంటి అంశాలు ఆయన బుర్రలో ఫిక్స్ అయిపోయిన అంశాలు అన్ని రకాల భేదాలనే ఆయన దృఢంగా విశ్వసించి బతుకుతున్నారు ఇప్పుడు ఆయన క్లాస్లో కూర్చున్నారు ఆయన ప్రారంభం నా ప్రారంభం బాగుండట ఆయన ఆ క్లాస్లో ఇప్పుడు గంటన్నారు పాహం అయింది నిన్న వాళ్ళందరూ శ్రద్ధగా నింతున్నారు మధ్యలో లేచకపోతే బాగా అయింది వీడి కానీ పాప ఆయన కొంత తృప్తే అలిగింది అది లేదు ఇప్పుడు ఆయన ఏం హ్యాండిల్ చేస్తారు ఆయన బాయిల్ అయిపోయి సభా మర్యాద అనేది ఒకటి ఉంటుంది ఒక గెస్ట్ గా ఒక మహాత్ముడిని తిరిగి మరి లెక్కిరిచ్చిన తర్వాత ఆయన ఏదో మెళ్ళో వేసి పంపించాలి కానీ డెవలప్మెంట్ పంపించకూడదు ఒక సభా మర్యాద అనేది ఒకటి అది కూడా విస్మరించి ఆయన ఆ ఉక్రవాసాన్ని ఆపుకోలేక నా మీద కొట్టి మేరకు కొట్టేద్దామని కోపం వచ్చిందని ఆయన ఏమని అయితే ఏమంటారండి మహాత్మా మీరు స్వామీజీ మీరు ఏమంటారు అయితే ఈ భేదాలు ఏం లేవంటారా అదేనండి అనేది అని అడిగారు నేను అంటే ఆ ఉనండి అదే నేను అన్నానండి పుస్తకంలో అలా ఉంది కాబట్టి అలా ఉన్నాను నేనే పాపం ఎలాను కోబా కోబా అలా పుస్తకంలో ఉందండి మన సర్వం ఖాళీగా బ్రహ్మానం అవునా సర్వం కలుపుతుంది ఆ లెజెలు వేరండి మరి సమాజ జీవనం అనేది ఒకటి ఉంటుంది కదండి ఒక ధర్మ మర్యాద అనేది ఒకటి ఉంటుంది కదండి అంటే అందులో ఉంటుందండి కానీ మరి నేను పాఠం దీనికి సంబంధించింది కదండి మరి మరి ఇచ్చిన టాపిక్ అలా ఇచ్చారు వీళ్ళు ఈ ఆర్గనైజర్స్ ఉన్నారో మీరు వాళ్ళకొట్ ఒకసారి మాట్లాడి చూడండి వాళ్ళు వాళ్ళు ఏదైనా అస్ఫలమైన దృశ్య సూత్రాల మీద ఉపన్యాసం చెప్పమని అని ఉంటే అదే రకంగా చెప్పేవాడిని మనం లేకపోతే మానేసైనా ఉండేవాడిని అలా కాకుండా ఈశావాస్యోపనిషత్తు పాఠం చెప్పమన్నారు అది ఆ ఆర్గనైజర్షన్ తప్పు మీరు వెళ్ళి వాళ్ళని పట్టుకోండి అని చెప్పారు కరెక్టే మీరు ఆశమయన కృషి సూత్రం పాఠం చెప్పామనుకోండి అక్కడ ఆయన అన్ని భేదాలు చూపించి ఇదిగో ఈ పంచే మధ్యాహ్నం ఈ పంచేయన కర్మకాండలు భేదం అంతా చూపించుకుంటే వస్తారు అది అనుకూలంగా ఉంటుంది భేద దృష్టి కలవాడికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆశ్రమైన కృషి సూత్రం కాకపోతే పోనీ మరొకటి ఏదైనా ఏదైనా కార్తీక పురాణం పాఠం చెప్పిస్తే కావాల్సినంత భేదం కనబడుతుంది కార్తీక పురాణము లేకపోతే ఈజీగా అవి అవి కళాతోకా లేని గాలి కబుర్లు ఏమైనా ఒక గంట అందరూ సేపు చెప్తే దాంతో భోళ్ళు సేవాన్ని చెప్పచ్చు మీరు అలాంటిది ఏదైనా ఆర్గనైజ్ చేసుకోవాలి కార్తీక మాసం అయితే కార్తీక పురాణం స్కాంద పురాణము మంచిది కదా కూడా యోగ్యమైన గ్రంథాలే నీటుంటుంది ఏవో కొంత సాధనాలు ఉంటాయి ధర్మాలు ఉంటాయి పుణ్యం ఉంటుంది వ్రతాలు ఉంటాయి అలాంటివి మీరు చేసుకోవాలి అంతేగాని మీరేమో ఈశావాస పరిశుద్ధ పాఠం కావాలని మీరు అనుకున్నట్టుగా నేను ఇక్కడ పథం చెప్తాను నేను చదువుకున్న పాఠముగా నేను ై సో ఏకమే అద్వితీయం మూడు సార్లు ఆ అభేదాన్ని బోధిస్తా మృగ్యతిరేక మృద అన్యద్ఘటాదీ ఆకారేణ పరిణమయృకలాది నిమిత్తం दृष्ट तथा सद्यतिरेक सतसहारी कारण द्वितीय वस्वंतर प्राप्त प्रतिषिध्य अद्वितय दाँ चो कुंडलो बा अभी उ కుండలు అన్నీ ఒక్క అన్ని కుండ అన్ని ఒకే సైజు అయినా వేరువేరు కుండలు అన్నీ ఒకే సైజు హండ్రెడ్ ఎంఎల్ కుండలు అన్నీ కానీ వేరువేరుగా ఉన్నాయి ఒకే రకం దాన్ని ఏమంటారు సుజాతీయ భేదం అంటారు తర్వాత కుండలో మళ్ళీ విసింది పాట్ ఆ పైన వన్సని నడుమని కో మొత్తీ అని ఇలాంటి భేదాలు ఉన్నాయి ఈ స్వగత భేదాలు అంటారు ఈ సజాతీయ భేదాలు కరెక్ట్ కాదు అన్ని మట్టే అన్ని కొండలు మట్టేనాయా వితిన్ ది సేమ్ పాత్ పైన వంత మట్టు మొదలైనటువంటి స్వగత భేదాలు కూడా కరెక్ట్లు కాదు అవి మట్టే ఒప్పుకున్నాం కానీ కులాలుడును కొండ ఒకటి కాదుగా ఈ కుమ్మరి హోదం గారు దిగుదండి వాడు కుండా ఒకటి కాదుగా అంటే ఒకటి కాకపోవడం అంటే ఒకటే అనే మహాత్ములు కూడా ఉన్నారు నిజంగా వాడు మాత్రం మట్టి కదండి దేహం మట్టి కాదు అది మట్టి ఇంటి కాదు అది ఒకటే అది కూడా ఒకటే అని చెప్పి మహాత్ములు ఉన్నారు కానీ ఆ పాట అలాంటి పెట్టండి సో ఇల్లు సుకారాత్మకైన మహాత్ములు అలాగే మాట్లాడారు అంతా మట్టి అలాగే వెళ్ళమని చెప్పారు నువ్వు వెళ్ళే అది కాదని ఇది కథల్ని మట్టి ఇది కదిలి మట్టి వెళ్ళవని చెప్పారు అది మట్టే ఎవరన్నారు మట్టిలోంచి పుట్టిందా లేదా మట్టిలో కలిసిపోతుందా లేదా ఉన్నప్పుడు మట్టి నుంచి వచ్చిన ఓషసులతో ఆహారంతో బతుకుతుందా లేదా మరి మట్టి కలిపి ఇంకే తెలు మట్టే అని అడ్డగోలుగా అలా కూడా చెప్పచ్చు ఓన్ అండి అలా వద్దు ఈ మట్టి వన్ ఈ మట్టిలను ఈ విధంగా వాటికి వివిధ ఆకారాలను తీసుకొచ్చి ఆ మార్పును తీసుకొచ్చేటువంటి కులాలుడు ఈ మట్టి వేరే నిలిచి ఉన్నాడు సో ఇప్పుడు నృవ్యతి రేకైనా మృత్తికి భిన్నంగా అన్యట ఘటాద్యాకారైన మృదహ పరిణమ ఇతురు ఆ మృతు ఆ పిండాన్ని ఆ ముద్దని ఘటము మొదలైన ఆకారములలోకి పరిణామాన్ని తీసుకొచ్చి వాడు ఇది కులాలాది కులాలు మొదలైన కులాలడు లేదా వాళ్ళ భయ వాటెవర్ నిమిత్త కారణం అంటారు ఎఫిషియంట్ కాజ్ ఒక చేతన పురుషుణ్ణి నిమిత్త కారణం అంటారు వాడు సంకల్పం చేసి మట్టి పట్టుకొచ్చి దానికి ఆ పనిముట్లు వాడి వాడు ఆ రూపాన్ని తీసుకొచ్చాడు అది నిమిత్త కారణం దృష్టం ఆ మట్టి కంటే భిన్నంగా ఈ నిమిత్త కారణం మనకి లోకంలో అనుభవానికి వస్తుంది తే విధంగా ఈ జగత్తు పంచభూతములు నానాత్మ ఈ జగత్తు సృష్టికి పూర్వంలో సద్రూపంగా మాత్రమే ఉండేది కానీ ఆ సద్రూపంగా ఆ శక్తిని ఇలా వేరు పదార్థముల కింద పంచభూతాల కింద ఆ పంచభూతాల నుంచి మళ్ళీ వచ్చేటువంటి భౌతిక పదార్థముల కింద పరిణామం చేసేటువంటి ఒకనొక ద్వితీయ తత్వము ఒక దేవుడో దెయ్యమో ఏదో భూతమో పిశాచమో ఏదో ఒకటి ఉండాలి కదండీ ఉంటే ఈ సత్తుని వేర్వేరు సత్తుల కింద విభాగం చేసి మార్పులు చేశారని చెప్పడానికి అవకాశం ఉంటుంది అదే తథ అదేవిధంగా ఆ కుండకి భిన్నంగా కులాలు ఉన్నట్టుగానే సద్వ్యతిరేక ఆ అఖండ సత్తున్ని దానికి భిన్నంగా సత సహకారి కారణం మట్టికి ఒక్కొక్క సహకారం అందిస్తే కొండవుతుంది కాని ఆ మట్టిని అలా విజులేసి పెట్టారనుకోండి అది కొండైపోతుందా కానీ ఎవరో వచ్చి సహకారాన్ని చేయాలి చేస్తే కొండవుతుంది ఆ సహకారీ కారణం ఏదో ఉండాలి అక్కడ సత్తు కూడా జగత్ అవ్వడానికి సహకారీ కారణం ఉండాలి ఆ సహకారీ కారణము ఎలాగైతే మట్టి భిన్నంగా కులాలు ఆ విధంగా ఆ సత్ అనే ఉపాదానము మెటీరియల్ కంటే భిన్నంగా ఈ ఎఫిషియన్ కాస్ ఉండాలి కర్షం ఉండాలి ద్వితీయం వస్తవంతరం ప్రాప్తం లోకంలో ఇలా ఉంది కనుక మట్టి కంట భిన్నంగా కులాలు ఉన్నట్టుగానే ఆ అఖండ సత్తు నుంచి జగత్ వచ్చిందన్నారు మంచిదే ఆ అఖండ సత్తు జగద్రూపంగా పరిణామం చెందటానికి సహకారాన్ని అందించే ఇంకొక తత్వము దేవుడో దెయ్యమో ఇదో ఒకటి ద్వితీయం వస్తవంతరం ఉండాలి మా అనుభవం ఉండాలి అనేటువంటి ఆ పరిస్థితి ముందుకొచ్చినప్పుడు ప్రతిషిధ్యతే అలాగంటిది ఏమీ లేదు అని చెప్పడం కోసం అద్వితీయం అనే పదాన్ని వేశాయి రెండవది లేదు మట్టి దగ్గర ఏకమేవా ఇదంతా ఏకమేవా ఈ మొత్తం ఈ బాణలు ఇవన్నీ ఒకటేనాయా అంతా ఒకటే ఆ ఒకటి మట్టి ప్లస్ కులావు అన్నట్టుగా ఇక్కడ ప్లస్ కులాలడు ద్వితీయం చూడండి రెండవది అది లేదు అని చెప్పడం కోసం అద్వితీయండి ఏకమేవ అద్వితీయమిస్యద్వి వస్వంతరం విద్యం అద్వితీయం ఉన్నదానికి విగ్రహవాక్యం చేశారు ఆ విగ్రహవాక్యం ఏంటంటే చెప్దాము నద్వితీయం విద్యతే అది అది విగ్రహవాక్యం మధ్యలో కొంచెం ఎడిషన్స్ చేశారు ద్వితీయం అంటే అర్థం అవుతారు రెండవది దేనికి రెండవది అంటే అస్యద్వితీయం అని యాడ్ చేశారు అవి ఎడిషన్స్ కేవలం విగ్రహవాక్యం అంటే తింటారు నా ద్వితీయం విద్యే ఇది అద్వితీయం రెండవది లేదు అద్వితీయం అశ్య సత్ మట్టికి రెండవది కులాలలో అస్సంటే ఈ సత్ సృష్టికి పూర్వం ఉన్న అఖండ సత్ ఉన్నదే ఆ సత్తుకి కంటే రెండవది వస్వంతరం మరి యొక్క వస్తువు సెకండ్ రియాలిటీ లేదు ఇది అద్వితీయం కాబట్టి కుండ దృష్టాంతం ఏదో ఒక దృష్టిలో చెప్తాం కుండ దృష్టాంతం ఎంతవరకు అంటే కాల్యము కారణము కంటే భిన్నముగా లేదు అని చెప్పడం కోసం కుండ దృష్టాంతం అక్కడ వస్తారు అంతేగాని కుండ దృష్టాంతం మీరు చెప్పారు కాబట్టి కులాలుడు మట్టి రెండు భిన్నంగా ఉన్నాడు కనుక యూని యూనివర్స్ క్రియేషన్ లో ముందు కూడా మెటీరియల్ వేరు ఈశ్వరుడు వేరు అని చెప్పడానికి వీళ్ళు అలా ఒప్పం తరకో దృష్టాంతం అంతవరకే దీని మీద కొన్ని కొన్ని పూర్వపక్షాలు ఇతర వాదములు అన్ని కన్సిడర్ చేస్తారు కొంచెం ఓపిగా మనం సాయం అన్నాము నన్ను వైశేషిక పక్షేకి ద్రవ్యుణాదిబ్దబునువృత్తే స్రవ్యం సమ్గ్యాశనా అంతవర్ద సమేం సత్ అంటే సిద్ధాంత ఓకే నను దీని మీద ఒక శంక వైశేషిక పక్షము అని ఒకటి వైశేషికులు ఈ పార్టికులు ఇండియన్ లాజీషియన్స్ రెండు కేటగిరీస్ ఒకళ్ళు నై్యాయికులు ఈ పదాలను మీరు గుర్తుపెట్టుకోండి ఒకళ్ళు నై్యాయికులు న్యాయము నుంచి వచ్చింది నై్యాయికులు న్యాయము న్యాయము అంటే తత్వం అర్థం రెండు వైశేషికులు వీళ్ళిద్దరూ కూడా రెండు రెండు వర్గాలు